ేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సేత సాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గుపరంపరా సహనా సహనౌనూ కరవై స్మవీతమస్షావహైాయి తస్ద్స్రయా అన్నోంతర ఆత్మా ప్రాణమయ్యస్మాద్స్మాత్ यथोक्ता अन्नसम पिंडा व्यति आत्मा आत्मादे मिथ्यापरिक ఆత్మత్వమయ ప్రాణో తన్మయత్ ఏమయా సో మనము ఈ స్థూలదేహాన్ని గురించి మనం మాట్లాడేము ఈ స్థూలదేహము అన్నరసమయము అన్నరస వికారము స్ ఫుడ్ బాడీ ఇప్పుడు ఈ ఫుడ్ బాడీని అన్న అన్న రసమయమైన దేహమును ఆత్మగా వేడు స్వీకరిస్తాడు దాని ఎందు ఆత్మభావన ఉన్నది ఇట్స్ ఓకే కానీ చిత్రం ఏమంటే అది వాస్తవమైన ఆత్మ కాదు మిథ్యాపరికల్పిత ఆత్మ అజ్ఞానం చేతను స్థూలదేహం నందు మానవుడు ఆత్మబుద్ధిని కలిగి ఉన్నాడు దాని ఎందు ఆత్మబుద్ధిని కలిగి ఉండటంలో కేవలము అవివేకమే కారణం తాను క్షేత్ర రూపమైన స్థూలదేహాన్ని దర్శించే క్షేత్రజ్ఞుడను అనే ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము ఆ వివేకము చేతనే దానిని దాని ఎందు ఆత్మభావాన్ని కలిగి ఉన్నాడు సో మానవుడు తనను తాను ఒక స్థూల దేహరూపంగా స్వీకరిస్తాడు స్థూలదేహము అంటే జడ పదార్థం అది కేవలము బాహ్యం నుంచి సంగ్రహింపబడిన ఆహారాన్ని తింటే ఆహారము అరిగి అది జీర్ణము కాబడి అది ఒక దేహాకారాన్ని జడ బయట ఉన్నప్పుడు జడమే లోపల ఉన్నప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ ఇట్ ఈస్ సో ఆ ఆర్గానిక్ మ్యాటర్నే తానుగా భావన చేస్తూ ఉంటాడు కంచంలో ఉన్న ఆహారానికి శరీరంలో ఉండేటువంటి ఆర్గానిక్ మ్యాటర్కి భేదం ఏం లేదు అదే ఇది అవుతుంది సో ఒకప్పుడు ఈ ప్రాణాన్ని ప్రాణి యొక్క దేహాన్ని ఇతర ప్రాణులు భక్షిస్తూ ఉంటాయి అలా కూడా ఉండదు కాబట్టి ఇదంతా కూడా అన్నరస వికారమే అది అది నా ఎందుకంటే ఆ దేహ భావనకి మూలము ఆ దేహమంతను వ్యాపించి ఆ దేహాన్ని దేహంగా నిలబెట్టేటువంటి ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తియే దేహ భావనకి మూలము ఇప్పుడు ప్రాణం లేదనుకోండి ప్రాణం లేకపోతే దాన్ని దేహము శరీరము అని వ్యవహరించి దానికేమో పేరు పెట్టి ఆ దానికి అలంకారాలు చేసి ఇవన్నీ చేస్తారా చేయరు ప్రాణం ఉంది కాబట్టే దాన్ని అలాగెడతాం ఆ ప్రాణం ఉన్నంతసేపే అది దేహ శబ్ద వాచ్యం అవుతుంది దేహముగా స్వీకరింపబడుతుంది ప్రాణం పోతే దానికి దేహత్వమే ఉండదు ద స్టేటస్ ఆఫ్ ఫిజికల్ బాడీయే ఉండదు ఇప్పుడు బల్బు ఉందండి బల్బు లోపల ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి ఆ ఫిలమెంట్ ఫ్యూజ్ అయిపోతే దానిని బల్బు అని పేరు పెట్టి దాని లోపల ఒక డబ్బా లోపల పెట్టి దాన్ని భద్రం చేయరు దాన్ని అది ఇట్ ఈస్ ట్రాష్ కింద దాన్ని కన్సిడర్ చేసే అవసరం దానికి బల్బునెస్ ఆ బల్బు ఒక స్టేటస్ ఏదైతే కలదో ఆ స్టేటస్ ఎప్పుడు ఉంటుందంటే దాని ఎందు ఎలక్ట్రిసిటీ ప్రవహించి అది దీపాన్ని కాంతిని ఇచ్చినప్పుడే దానికి బల్బు స్టేటస్ కాదండి ఇప్పుడు అది బల్బు అది ఇప్పుడు వెలగట్లేదు కానీ రాత్రి పెరుగుతుంది అయినా ఇప్పుడు బల్బు అంటున్నాము అంటే ఇప్పుడు దాన్ని గౌణంగా బల్బు అంటున్నారు ముఖ్యంగా అది బల్బు ఎప్పుడవుతుందంటే అది వెలిగినప్పుడే బల్బు అవుతుంది అది వెలిగినప్పుడు బల్బు అనే వ్యవహారం ఉండి అదే వ్యవహారాన్ని వెలగనప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఎప్పుడు మళ్ళీ వెలుగుతుంది నమ్మకం ఉండబట్టి మళ్ళీ వెలుగుతుంది అనే నమ్మకం లేదనుకోండి దాన్ని బల్బుని వ్యవహరించడంలో ఇంకా న్యాయం అయినలేదు కాబట్టి బల్బు అంటే ఆ షేపుని బల్బు అని ఎలక్ట్రిసిటీ ప్రవహించి అది వెలగడము అనే పరిస్థితి ఉన్నప్పుడే దానికి బల్బ్ అనే ఒక స్టేటస్ ఉంటుంది అదేవిధంగా ఈ దేహము అనేది ఆ ఫిజికల్ షేపుని కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి దేహం అవతది దాంట్లో ప్రాణశక్తి ఉండాలి ఆ ప్రాణశక్తి చుట్టూనే ఈ దేహము నిలబడి ఉంటుంది ప్రాణశక్తే లేదనుకోండి ఇసుక బొమ్మ విడిపోయినట్టుగా విడిపోయి కొలాబ్స్ అయిపోతుంది ఏ పాటు ఆ పాటు మట్టిలో మట్టి కలిసిపోతుంది అప్పుల్లో అప్పులు కలిసిపోతే అలా ఏ పాటు కాపాటు విడిపోతుంది పాంచభౌతిక దేహము అది పంచమాగత అని ఉంది సంస్కృతంలో అటువంటి ప్రయోగం ఆ ప్రయోగానికి అర్థం ఏంటంటే సో హిజ్ బాడీ హ్యాస్ బికమ్ ఫైవ్ అని అర్థం ఇట్ హ్యాస్ బికమ్ ఫైవ్ అంటే అర్థం ఏంటి ఇట్ ఈస్ నో మోర్ ఏ బాడీ బాడీగా దానికి ఒక యూనిటరీ ఎగ్జిస్టెన్స్ ఒక యూనిట్ కింద మనం స్వీకరించటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడైతే ప్రాణము విత్డ్రా అప్పుడు అది ఇంకా పంచత్వం ఆగత అది దేహ శబ్దానికి అర్హం కాదది దేహశబ్దముతోటి నిర్దేశించటానికి దానికి అర్హత ఉండదు అది ఒక యూనిట్ కింద ఉండదు అది అది ఐదు కింద విడిపోతుంది ఐదు కింద దాన్నే పంచత్వం ఆగత అంటారు ఐదు అయిపోతుంది కాబట్టి దేహం అనే మాటకి అర్థం ఉండదు కాబట్టి దేహము యొక్క దేహత్వము దానియందు వ్యాపించి ఉన్న ప్రాణమునందు నిలిచి ఉన్నది కాబట్టి నువ్వు దేహాన్నే ఆత్మ ఆ దేహం అనేది ఆ ప్రాణాన్ని ఆశ్రయించుకుని మాత్రమే ఉన్నది కనుక నువ్వు లోతుగా పరిశీలించి దేహం ఆత్మ కాదు వాస్తవంలో దేహం ఆత్మ కాదు ప్రాణము ఆత్మ అంటే అర్థము ప్రాణము ఆత్మ అన్నంచేత దేహమునందు ఆత్మత్వాన్ని సుతరాము తిరస్కరించి దేహాన్ని అవతల పారేశారని అర్థం కాదు ఎప్పుడైతే మీరు ప్రాణము ఆత్మ అన్నారో ఆ ప్రాణములో దేహం అంతర్గతం దేహము గెట్స్ రిజాల్వ్డ్ ఇన్ టు ప్రాణ ఇట్ ఈస్ లైక్ సేయింగ్ నెక్లెస్ అని చూపించి ఇట్స్ ఆత్మా ఇస్ గోల్డ్ అని మీరంటే అక్కడ ఆ గోల్డ్కున్నటువంటి ఆ నెక్లెస్ షేపు అప్పటికప్పుడు నిరాకరింపబడింది త్రోసిపుచ్చబడింది అని అర్థం కాదు ఆ షేపు దాని దారి ఆ షేప్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ బై టైమ్ యూ సెట్ ఇట్ ఈస్ గోల్డ్ గోల్డ్ ఇన్క్లూడ్స్ ది షేప్ ఆల్సో బట్ వెన్ యూ సే ఇట్ ఈస్ నెక్లెస్ దట్ డెంట్ ఇన్క్లూడ్ ది గోల్డ్ వె గోల్డ్ ఇట్ ఇంక్లూడ్స్ ది షేప్ అదేవిధంగా మీరు ప్రాణము నేను ప్రాణస్వరూపుడను అని మీరు అనుకుంటే దేహం జారిపోలేదు దేహాన్ని మీరు తిరస్కరించినట్టు కాలేదు మరైతే దేహం ఏమవుతుంది ప్రాణంలో విలీనమైపోతుంది ఎప్పుడూ కూడా ఒక స్టెప్ నుంచి రెండో స్టెప్కి వెళ్ళేప్పటికి ఈ అధ్యారోప అపవాద ప్రక్రియలో వెనక తిరస్కరింపబడినటువంటి ఏ స్టేటస్ ఉన్నదో అది హయ్యర్ స్టేటస్లో విలీనమవుతుంది అంచేతనే మీకు దృష్టాంతం చెప్పాను నేను అక్ష దృష్టాంతం మీరు రెండు వేస్తే రెండులో ఒకటి విలీనమై మూడు పాయింట్లు వస్తాయి మూడు పడితే మూడులో రెండు ఒకటి విలీనమై ఆరు పాయింట్లు వస్తాయి నాలుగు వేస్తే పది పాయింట్లు వస్తాయి అదేవిధంగా మీరు నేను ప్రాణస్వరూపుడను అని అనుకుంటే మీకు దేహము ప్రాణము రెండు దక్కుతాయి దేహస్వరూపుడను అని అనుకుంటే మీరు ప్రాణాన్ని ఆ ప్రాణస్ ప్రాణమహిమని మీరు కోల్పోతున్నట్లు అవుతుంది నిజానికి ఆ దేహం ప్రాణం లేదే లేనేలేదు ఇది ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియ ప్రకారమే తస్మాత్వా ఏతస్మాత్ అన్నరసమయాత్ అన్నరసవికారమైనటువంటి ఈ స్థూలదేహము కంటే అన్య అంటే విలక్షణ దానిని నిలబెడుతో దానిని తన దానిని ధరిస్తూ దానికంటే విలక్షణంగా ఉండేటువంటిది అంతర అభ్యంతర అంటే దానికంటే లోపల ఉండేది లోపల అంటే దానికంటే సూక్ష్మమైనది అని అర్థం ఇప్పుడు నెక్లెస్ కంటే బంగారము అంతరము అంతరము అంటే అభ్యంతరము మోర్ సెటిల్ అండ్ ఇట్ ఈస్ ది కాజ్ కాజ్ ఎప్పుడు ఇన్నర్ అంతరంగము ఎఫెక్ట్ బహిరంగము ఆ రంగ వ్యవస్థ కాబట్టి అంతకంటే సూక్ష్మమైనది అటువంటి ప్రాణము కలదు ప్రాణమయ ప్రాణ వికారాణశబ్దానికి అర్థం ఏంటంటే సర్వ జగద్వ్యాపకమైన వాయువుని ప్రాణంగా మనం స్వీకరించాలి ప్రాణ వాయు ప్రాణము అంటే కేవలము ఈ పిండానికి మాత్రమే పరిమితమైన ఒకరొక ఫోర్స్ నన్ను తీసుకోవద్దు ఎందుకంటే అన్న శబ్దానికే సర్వ జగద్వ్యాపకమైన విరాట్ను తీసుకున్నప్పుడు ఇంకా ప్రాణశబ్దానికి ఏమర్థం చెప్తారు కేవలం దేహానికి పరిమితం చేసి చెప్పడానికి వీలు నిజానికి మీరు దేహము అని అది ఐసోలేటెడ్గా భాషిస్తూ ఉంటుంది విడితేసి మొత్తం సర్వము నుండి సమష్టి నుండి విడిగా ఈ దేహం అనేది కానీ ప్రాణం దగ్గర మీరు అలా అనడానికి వీలు ప్రాణము చాలా సరళంగా మనకి సంగతి అర్థమైపోతుంది అదేమంటే ప్రాణము ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ బాడీ అలోన్ ప్రాణము సర్వ వ్యాపకము అని చేతనే ప్రాణశబ్దం చేత ఆయన వాయు అని అంటున్నారు వాయువు అంటే ఈ దేహంలోనే ఉందండి వాయువు జగత్తంతా వ్యాపించి ఉన్నది అసలు నిజానికి వాయు శబ్దానికి ప్రాణశబ్దానికి కూడా ఆ సూత్రాత్మ అని అర్థం నమస్తే వాయువత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నప్పుడు ఈ మన చుట్టూ ఈ జగత్తులో వీచేటువంటి ఏ వాయువు కలదో ఈ వాయువు ఆ సూత్రాత్మకి నిర్దేశం హిరణ్య గర్భుడికి సూర్యుడు నిర్దేశం అలాగే వాయువు సూత్రాత్మని నిర్దేశిస్తూ ఉంటాడు ఎందుకంటే సూత్రాత్మ అంటే దట్ యూనివర్సల్ పవర్ సో యూనివర్సల్ ఎనర్జీ ఆ యూనివర్సల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ మన ముందు కనబడుతో మన ప్రాణాలని నిలబెడుతో మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిగా నిలబెట్టేటువంటి ఆ యూనివర్సల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ కింద మనము వాయువుని మనం గుర్తిస్తాం కాబట్టి ఈ వాయువు ఆ సర్వజగద్వ్యాపకమైనటువంటి ప్రాణమునకు ప్రాణము అంటే యూనివర్సల్ పవర్ ఆర్ సూత్రాత్మ దానికి నిర్దేశము సో అది అక్కడ ప్రాణశబ్దానికి అర్థం వాయు తన్మయ తత్ప్రాయ సో ఆ వాయువే అంటే ఆ యూనివర్సల్ ఎనర్జీయే ఇక్కడ ఈ దేహము నుండు ప్రకటమై ఈ దేహాన్ని నిలబెడుతోంది కాబట్టి ఈ దేహము ఇలా నిలబడి ఉంది అంటే దేర్ ఈస్ ఎయిఫ్ విచ్ కీప్స్ ఇన్ ఇట్ అండ్ దట్ లైఫ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ దట్ లైఫ్ ఈజ్ యూనివర్సల్ అని చెప్తున్నారు ఇంకా ఆయన వివరిస్తారు తేన ప్రాణమయేనా ఏషా అన్నరసమయ ఆత్మా పూర్ణ వాయునేవ ధృతి సో ఆ ప్రాణమయ ప్రాణమయము చేత సో ఆ ప్రాణ వికారము అంటే ఆ ప్రాణం కూడా పరబ్రహ్మ యొక్క వికారమే సో ఆ ప్రాణముతో సర్వ జగద్వ్యాపకమైనటువంటి ప్రాణమేది కలదో దానిచేత ఏష పూర్ణ తేనైష పూర్ణ అనుందిగా వాక్యం సో ఆ ప్రాణమయము చేతను ఏషహ అంటే అన్నమయ ఈ అన్నమయము పూర్ణ నిండి ఉన్నది మీరు ఈ ఈ వాక్యానికి మీరు సమష్టిలోనూ వ్యష్టిలోనూ రెండింటిలోనూ అప్లై చేసుకోవచ్చు కదా కానీ శాస్త్రం అయితే సమష్టి గురించే మాట్లాడుతుంది బోత్ ఐ టోల్డ్ యూ యూ కెన్ థింక్ ఆఫ్ ఎ ది వ్యష్టి బట్ ఎప్పుడు వ్యష్టి అనేది సమష్టికి భిన్నంగా ఎన్నడూ నిలబడలేదు కాబట్టి సమష్టి అర్థాన్ని చెప్పచ్చు వ్యష్టి అర్థాన్ని చెప్పొచ్చు ఒకప్పుడు వ్యష్టితో మాట్లాడతాం దాని అర్థం సమష్టిని మనం నెగ్లెక్ట్ చేసామని కాదు ఒకప్పుడు అసలు ఎస్ట్ అనేది లేదా అన్నట్లుగా సమష్టితో మాట్లాడేస్తాం అన్ని రకాలుగానూ నడుస్తున్నాం ఎందుకంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ వ్యష్టి అండ్ సమష్టి క్లియర్లీ స్పీకింగ్ సో ఆ విధంగా ఎనీవే ఇది ఇంతకుముందు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఏ ప్రాణశక్తి కలదో అది ఈ సర్వ జగత్తుని కూడా అది ధరించి నిలబెడుతోంది ఇప్పుడు మీరు యూనివర్స్ అంటే అర్థం ఏంటండి యూనివర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ గోళాలు ఇవన్నీ యూనివర్స్ అనుకుంటారు నిజానికి యూనివర్స్లో ఈ మాస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోళములు నక్షత్రములు మొదలైనవి ఏవైతే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వన్ కూడా లేవు వన్ పర్సెంట్ ఏమిటి కూడా లేవు సో ఆల్ దీస్ ప్లానెట్స్ ఆర్ స్మాల్ మైక్రోస్కోపిక్ ఐలాండ్స్ ఇనే స్ట్ స్పేస్ ఇప్పుడు ఈ గదిలో వాల్యూమ్ ఎంత ఆ వాల్యూమ్లో ఆబ్జెక్ట్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ ఎంత వట్ ఈజ్ ద రేషియో అని మీరు ఆలోచిస్తే ఈ గదిలో వాల్యూమ్ హండ్రెడ్ ఉందని అనుకుంటే ఆ వాల్యూమ్లో ఆబ్జెక్ట్స్ ఒక ఆక్యుపై చేస్తున్నాయి మిగతా నైంటీ పర్సెంట్ అలాగా ఖాళీగా స్పేస్ ఉందని మనం చెప్పచ్చు అదేవిధంగా ఈ యూనివర్స్లో మొత్తం వాల్యూమ్ ఎంత ఉంది యూనివర్సిటీ అని లెక్క వేస్తే అలాంటి లెక్కలన్నీ ఉన్నాయి మొత్తం యూనివర్స్ క్లోజ్డ్ యూనివర్స్ కింద తీసుకునే దీనికి ఎంత వాల్యూమ్ ఉంది అని లెక్క ఇస్తే అంటే ఎంత స్పేస్ ఉంది అని లెక్క వేస్తే ఆ స్పేస్లో ఈ గోళాలు భూమి గ్రహాలు తర్వాత నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ కలిసి ఎంత చోటుని ఆక్రమిస్తున్నాయి అంటే పోనీ పది శాతం ఉందా లేదు ఒక శాతం ఉందా లేదు పాయింట్ శాతం కూడా లేదు ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ స్పేస్ ఇట్ ఈజ్ అంత స్పేస్లో ఈ పదార్థములన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా తమ తమ స్థానాలలో నిర్దిష్ట స్థానాలలో ఖచ్చితమైన విధంగా నిలిచి ఉన్నాయి అంటే వీటినన్నింటినీ అలా నిలబెట్టేటువంటి ఒక ఫోర్స్ ఉండబట్టి అవన్నీ అలా నిలిచి ఉన్నాయి దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనండి వాట్ ఫోర్స్ ఇట్ ఆ ఫోర్స్ ఉండబట్టే అవి నిలిచి ఉన్నాయి కాబట్టి యూనివర్స్ ఈ షేప్లో ఉంది అంటే ఆ షేపుకి ఆధారము ఆలంబనమేది ఆ జగత్తునంతీ కూడా నిలబెట్టి ఉంచేటువంటి ఏ సర్వ జగద్వ్యాపకమైన ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తే ఈ విధంగా నిలబెట్టి ఉన్నాయి మీరు దీన్ని దీన్ని మీరు ప్లానెటరీ సిస్టమ్గా అప్లై చేసి చూడండి నైన్ ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయి యూ హ్యావ్ ఏ వండర్హుల్ సిమెట్రిక్ సిస్టమ్ ఈ సిస్టమ్ ఆ ప్లేస్లో అలా ఉండటానికి మూలమేది ఈ గోళకాల మూలమో కాదు మరి మూలం అంటే Uh, gravitational force is the basis because uh, around that gravitational force all these planets are staying in their places or moving in their places kap manam em chestamo aa gravitational force ni manam miss avtamu adiganda adi gandi kanapadi idu kaadu manaki entha shape golale kanapadto unta idu entu unde adu untundi idi surya chuttu tirugutunai idi adi ink koncham adjust cheyalas untundi yeah yeah how it is okay kabatti ఈ ప్లానిటరీ సిస్టమ్ ఉందనుకోండి ప్లానటరీ సిస్టమ్ గురించి మీరు ఆలోచించండి వాట్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ప్లానిటరీ సిస్టమ్ ఈజ్ ది నైన్ ప్లానెట్స్ విత్ ది సన్ అట్ ది సెంటర్ ఈజ్ దట్ ది ఎస్సెన్స్ ఆఫ్ ప్లానిటరీ సిస్టమ్ ఆర్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ కీప్స్ ఆల్ ది నైన్ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ది సన్ ఈజ్ దట్ ఇట్స్ ఎస్సెన్స్ అన్నట్లయితే స్థూల దృష్టికి తో మీరు గోళాలు ఉన్నాయి మధ్యలో సూర్యుడు ఉన్నాడు అని పదార్థ దృష్టి అంటారు ఆబ్జెక్ట్ దృష్టి ఆ తొమ్మిది గోళాలు ఉన్నాయి మధ్యలో సూర్యుడు ఉన్నాడు అదే ప్లానెటరీ సిస్టము అని స్థూల దృష్టికి అలా గోచరిస్తుంది కానీ సూక్ష్మ దృష్టి గలవాడు ఎలా ఈ ప్లానెట్స్ అలా ఉండటానికి అవసర ప్లా అక్కడ మాస్ కూడా ఎనర్జీ కన్వెన్స్ అయిందే మాస్ అనేది ఎనర్జీ కంటే భిన్నంగా ఏం లేదు కాబట్టి ఆ యూనివర్సల్ ఎనర్జీయే ఈ మాస్ రూపంగా ఉన్నది ఆ ఎనర్జీయే మాస్ని సూర్యుడి చుట్టూ తిప్పుతోంది అలా చెప్పడానికి కావాల్సినటువంటి గ్రావిటేషనల్ పూల్ కూడా ఆ ఎనర్జీయే కాబట్టి మీరు ప్లానెటరీ సిస్టమ్ అని ఏదంటైతే ఉంటున్నారో దట్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ది యూనివర్సల్ ప్రాణ బై ది టైమ్ యూ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రాణ ఎవ్రీథింగ్ లెట్స్ రిజాల్వ్డ్ ఇన్ ఇట్ అదేవిధంగా ఈ దేహం దగ్గరికి వస్తే ఆ యూనివర్సల్ ప్రాణాయే ఇక్కడ దట్ ఇన్ఫినిటీ ఈస్ గెటింగ్ ఫోకస్డ్ హియర్ ఆ ఇన్ఫినిట్ ఇక్కడ ఫోకస్ అవ్వబట్టే ఈ దేహము ఇదిగో ఇది కాళ్ళు ఇవి చేతులు అనే ఆ సెల్స్ అవన్నీ కూడా తమ తమ స్థానాలలో నిలిచి తమ వంతు కర్తవ్యాన్ని ఆచరిస్తూ దానికి దేహము అనే ఒక స్టేటస్ని అనుగ్రహిస్తున్నాయి అదంతా కూడా ప్రాణశక్తి చుట్టూనే జరుగుతోంది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ అరౌండ్ ద లైఫ్ ఫోర్స్ దే ఇట్ ఈస్ ది లైఫ్ ఫోర్స్ విచ్ ఇస్ రియల్ పూర్ణ అంటే అర్థం సో ప్రాణమయ్యేనా యషవ సమయ ఆత్మా పూర్ణ దానికి దృష్టాంతం అంటారు శంకరుడు వాయునేవ ధృతి ధృతి అంటే కమ్మరి కొలిమిలోని తిత్తి గాలి తిత్తి ఉంటుంది చూడండి దానికి ధృతి అని పేరు ఇప్పుడు గాలి తిత్తి అంటే ఆ తిత్తి లాగా బాగా బ్లోట్ అయ్యి చక్కగా గాలితో నిండి ఉంటుంది ఎప్పుడైతే దాన్ని ఎలా ప్రెస్ చేస్తారో బోర్డు గాలి అగ్నిలోకి వెళ్ళి ఆ కమ్మరి కొలిమి చక్కగా మండిట్లా చేస్తుంది మళ్ళీ వెంటనే వీడిలా లాగేప్పటికీ తక్కువ మన మొత్తం దారంతా దాంట్లో నిండి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిత్తి అంటే చూడండి దాన్ని జాగ్రత్తగా మీరు సూక్ష్మంగా ఆలోచించాలి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మీకు తోలుని ఇచ్చి ఆ తోలుని చూపించి ఇది తిత్తి అని అంటే అది మీనింగ్లెస్ తిత్తి అంటే తోలు తిత్తి ధృతి అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి గాలిని చక్కగా ఫోర్స్గా సప్లై చేసి మంట మండిట్లా చేస్తుందో దానిని ధృతి అంటారు కానీ కేవలం ఒక తిత్తిని గోడకి వేలాడ తీసి ఇదిగో ఇది ధృతి అని అనగా అంటారా అలా అంటారు ధృతి అంటే ఇట్ ఈస్ దస్ట్రుమెంట్ విచ్ హ్యాజ్ ఎ ఫంక్షన్ ఫంక్షనింగ్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఆ ఫంక్షనింగ్ నీ మనస్సులో పెట్టుకుని దాన్ని ధృతీనాలు కానీ ఇది ఎలా ఉందంటే సింహాన్నో లేకపోతే పెద్ద పుల్లో చంపి దాని చర్మాన్ని తీసుకొచ్చి గోడకు పెడుతూ ఉంటారు కొంతమంది ఇదోపించి అది అలంకారం అనమాట అంతా ఇంటర్ ఇంటీరియర్ డెకరేషన్లో భాగం అది అజ్ఞానానికి పరాకాష్ట లాగే ఉంటుంది ఎనీవే సో అది అలా అలంకారంగా పెడతారు ఓ లేడీని తల తీసేసి దాన్ని తీసుకొచ్చి అలంకారంగా పెట్టుకోవడం ఏమిటో ఏటో చేస్తూ సింహం అంటే ఎంతో అందంగా దాన్ని పులు అంటారా ఆ చర్మాన్ని పట్టుకుని పులు అంటారా దాన్ని పులు అనరు మరి ఎప్పుడు పులు అంటారు దాన్ని ఆ చర్మాన్ని ఆ చర్మం లోపల మాంసము ఇవి ఉండి అదంతా ప్రాణశక్తితోటి ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు దాన్ని పులి అంటారు అదేవిధంగా తిత్తి యొక్క ప్రాణం ఏమిటి వాయువు ఆ వాయువు ఉంటే తిత్తి తిత్తి అవుతుంది కానీ వాయువు లేకుండా డీఫ్లేట్ చేసేసి ఇదిగోనండి తిత్తి ఇది వంద ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది దీనికి మేము తిత్తి అని పేరు పెట్టేవాళ్ళకి తిత్తి అని కింద రాస్తే అది ధృతి అవుతుంది అయితే అవతారా ఆ ఫంక్షన్ చేయాలి అలాగే దేహం కూడా వైల్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ ప్రాణ దెన్ ఓన్లీ ఇట్ ఈజ్ వర్త్ కాలింగ్ దేహం సో ఆ విధంగా వాయునేవ ధృతి సో ఈ దేహము ఇట్ ఈజ్ అరేంజ్డ్ అరౌండ్ దట్ లైఫ్ ఫోర్స్ కాబట్టి ఆ ప్రాణాన్ని మనం గుర్తించాలి నేను ప్రాణస్వరూపుడని అనుకోవాలి కానీ చేతులు కాళ్ళు ఎముకలు అవి నేను అని అనుకోకూడదు ప్రాణస్వరూపుడను అని మనం దర్శించాలి ఇప్పుడు కూడా సైకాలజీలో చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈజ్ అంటే మానవులు జాగ్రత్తగా విచారణ చేసి దాన్ని ఆ విధంగా దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కాబట్టి తోముకుంటున్నాను కాళ్ళు ఉన్నాయి కాబట్టి కలగడి పెట్టుకున్నాను గుండు ఉంది కాబట్టి అప్పుడప్పుడు దాన్ని చెక్ చేయించుకుంటూ ఉంటాను ఇలాగంటే దృష్టి ఉండకూడదు తన తనను తాను ఒక మాంసమయమైన దేహంగా దర్శించడం అలా దర్శిస్తే ఏమైపోతుందంటే మనము ఈ హాస్పిటల్స్కి వాటికి స్లేబ్స్ అయిపోతాం అవి మన కోసం ఉన్నాయి మనం వాటి కోసం లేదు ఇప్పుడు పరిస్థితి అలా తయారైపోయింది సో మరి నేను నన్ను నేను ఎలా దర్శించాలి అంటే నేను ప్రాణస్వరూపుడు ఐఎమ్ లైఫ్ ఐఎమ్ లైవ్ లివింగ్ లైఫ్ ఫోర్స్ ఐఎమ్ ది లైఫ్ విచ్ ప్రైవేట్స్ దిస్ బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ దెర్ ఈజ్ నో బాడీ అవుట్ సైడ్ దిస్ లైఫ్ ఫోర్స్ A thing called body is in place only because of that life force. By the time you will you identify yourself with that life force, body follows you. Allah said to Allah, He said to Allah, What do we know to do with the spirit? Then He said to Allah, He said to Allah, He said to Allah, He said to Allah, He said to Allah, శరీరానికి రక్షణ కేటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ స్లేవ్ వన్ బికమ్స్ట్ రాంగ్ అండర్స్టాండింగ్ సో నేను గుండెకాయ కాదు ఆ గుండెలో ఉండే ప్రాణశక్తి నేను ఒకవేళ అవసరం అయితే గుండెకాయకి ఏదైనా వైద్యం చేయించుకుంటే చేయించుకోవచ్చు తప్పు లేదు కానీ నొబడి షుడ్ ఐడెంటిఫై విత్ మాస్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్స్ వన్ షుడ్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ లైఫ్ everywhere the flesh and bones adrushtapana lo marku ravali so ivajana a uh, science lo kuda ante medical medical lo medicine lo kuda ee rakamaina tunte avagaahana baaga vistaristhundi medicine ante mona ninna monnat varaku vela kuda kontha mundha alaga chustunaremo naaku teliyadu ninna monnat varaku medicine gurinchi drushtiye undante medicine deals with a particular material called physical body మెడి మెటీరియల్ దృష్టి మాలిక్యులార్ మెడిసిన్ అని అంటారు మాలిక్యూల్స్ ఇన్ దిస్ బాడీ ఈ మాలిక్యూల్స్ లో ఏవైనా డిస్టార్షన్స్ తేడా పడాలు వస్తే వాటిని సవరించడానికి ఇంకో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి ఉదాహరణకి గుండె నొప్పి అంటే కొలెస్టరాల్ మాలిక్యూల్స్ రూపంగా దాన్ని అర్థం చేసుకుంటాం సో ది డిసీజ్ ఆర్ దిల్నెస్ ఆఫ్ ది హార్ట్ ఈ అండర్స్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కొలెస్టరాల్ సో వాడికి హార్ట్ డిసీజ్ ఎందుకు వచ్చింది రక్తంలో కొలెస్టరాల్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉండబట్టి హార్ట్ డిసీజ్ వచ్చింది సో ఇప్పుడు ఆ హార్ట్ డిసీజ్ ఎలా పోతుంది కొలెస్టరాల్ మాలిక్యూల్ని కరిగించేటువంటి పదార్థాన్ని కనుక మన లోపల ప్రవేశపెట్టగలిగితే లేకపోతే ఏదో బెల్లువున్నో ఏదో పెట్టి ఆ కొలెస్ట్రాల్ని ఇలా గోకేసి బయటికి తీసేయగలిగితే పోతుంది డిసీజ్ సో ద డిసీజ్ ఈజ్ అండర్స్టుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇది తప్పు ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది మొత్తం వెస్ట్లో అంతటా కూడా ఇది రికగ్నైజ్ చేసేసాను అంచేతనే మీకు వెస్ట్లో మీకు హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ పక్కనే వెల్నెస్ సెంటర్ అని వెల్నెస్ ఆ పదాన్ని ఒప్పులు గారు అంగీకరిస్తారో బట్ ఆ పదం ఉంది అలాగే వెల్నెస్ సెంటర్ అంటే వెల్ అంటే బాగు బాగుపడ్డాం వెల్నెస్ సెంటర్ కాబట్టి గుండె మీరు ఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారనుకోండి హాస్పిటల్లో వాళ్ళు మాలిక్యులార్ లెవెల్లో ట్రీట్ చేస్తారు ప్రాణ మైండ్ లెవెల్లో వాళ్ళు ట్రీట్ చేయరు అంచేతనే వీడు అలా వెళ్తాడు ఆ కొలెస్టరాల్ తగ్గిందనుకుని మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చేసుకున్నా కొలెస్టరాల్ ఈ కొలెస్టరాల్ ఈజ్ నాట్ ది ఇష్యూ వై కొలెస్టరాల్ ఈజ్ కమింగ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వై ఇట్ ఈస్ మిస్బిహేవింగ్ అని సో దెర్ ఈస్ ఎ ప్రాణ కొలెస్టరాల్ ఈస్ గోయింగ్ టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ ది ప్రాణ And prana is in the control of mind, manaha. Manaha is in the control of vijnana. Vijnana is in the control of aham. Therefore, if you take care of the higher levels, the lower levels are automatically taken care of. So, the molecular understanding of medicine is, uh, is based on a wrong premise. Very narrow premise it is. Ancetane kevalam heart disease ni cholesterol basis kindha manandhani parashirin sa so, kodhu. this is uh, something to do with polistotal all right but it is something more than that what is something more than that prana and then something more than that manaha therefore your emotional structure should be clean emotional structure clean ga unte polistralu raadu now where it stands now therefore you you should not identify yourself with the physical body you should identify yourself విత్ ద ప్రాణ ఇప్పుడు ఈ ప్రాణాన్ని కూడా ఈ పురుష విధ అనే ఒక మోడల్ ఒకటి మనకి చూపించారు పురుష విధ అంటే కాళ్ళు చేతిలో ఉండే హ్యూమన్ షేప్ హ్యూమన్ షేప్ ఫర్ ది ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ గివెన్ వెరాజ్ ది ప్రాణ డజంట్ హ్యావ్ ఎ హ్యూమన్ షేప్ బట్ దెన్ మనం ఇక్కడ హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాము హ్యూమన్ షేప్లో ఆ ప్రాణము వ్యక్తమవుతూ అభివ్యక్తమవుతూ ఉన్నది ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నది కాబట్టి ఆ ప్రాణమునందు కూడా ఈ హ్యూమన్ షేప్ని అధ్యారోపంచేసి శృతి దర్శించుచున్నది ఒక మెటఫర్ కింద చూపిస్తోంది ఈ ప్రకరణం కూడా మనం చూసాం తస్య ఇదమేవ అన్న చోట ఈ పురుష దేహానికి ఇదే శిరస్సు ఇక్కడ శిరస్సే శిరస్సుగా నిర్దేశింపబడింది కానీ ప్రాణమయన్ దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా శిరస్యే ఉండదు ప్రాణానికి శిరస్యే ఉంది ఎలక్ట్రిసిటీకి తలకాయే ఉంటుంది గాలే ఉంటాయి బల్బు ఉందండి బల్బుకి అప్పర్ పోర్షను లోవర్ పోర్షను ఉంటాయి దాంట్లో ప్రకటమయ్యే ఎలక్ట్రిసిటీకి అప్పర్ పోర్షన్ లోవర్ పోర్షన్ ఉంటాయా ఉండవు ఒకవేళ ఉన్నట్టుగా మీరు భాగం చేస్తే ఈ బల్బుకు వాటినే దాంట్లో ప్రకటమయ్యే ఎలక్ట్రిసిటీపై మీరు అధ్యారోపణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ ది కేస్ ఆఫ్ అన్నమయ్య సో ఈ తస్సు పురుష విధ అంటే కుడి కుడి చేయి ఎడము చేయి కాళ్ళు క్రింద భాగము పైభాగము మధ్య భాగము మనం చూసామే అది ఇన్ కేస్ ఆఫ్ అన్నమయ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ అప్లైస్ యాజ్ ఇట్ ఈజ్ అది ప్రైమరీ మీనింగ్ వచ్చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ప్రాణమయ అట్సెట్రా ఇట్ ఈస్ ఎ మెటఫాలికల్ మీనింగ్ ఇట్స్ ఎన్ అది మనం చూసాం ఈ చర్చ ఇంతకుముందు చేశారు దాన్ని మనం కొనసాగిస్తున్నాము సో ఇవాక్యమందో స వా ఏషవిధ తురుషవిధా సాణమయ ఆత్మాషవిధ పురుషాకార సో ఇప్పుడు అన్నమయ ఆత్మ నుంచి ప్రాణమయంలోకి వచ్చాం ప్రాణమయంలోకి వచ్చే అన్నమయ్య దాంట్లో మిత్రులు విలీనమైపోయింది అన్నమయ్య విలీనమైపోయింది కనుకనే ఆ అన్నమయానికి ఉండే ఆకారము ప్రాణమయానికి కూడా ఉందా అన్నట్లుగా కనపడుతుంది నెక్లెస్ని గోల్డ్లో విలీనం చేసినప్పుడు నెక్లెస్ ఆకారం కంటిన్యూ అవుతుంది ఏమైపోతుంది ఆకారం ఉంటుంది ఎక్కడికి పోదు అది అలాగే ఇక్కడ కూడా అన్నమయ ఆకారము దాన్ని ప్రాణమయం ముందు మనం భావన చేయవచ్చు సో ఈ ప్రాణమయ ఆత్మ ఇది కూడా ఆత్మే ఫైనల్ ఆత్మ కాదు మిథ్యా ఆత్మే బట్ స్టిల్ ఆత్మ సంవాట్ బెటర్ ఆత్మ ఇట్ సో ఈ ప్రాణమయ ఆత్మ ఉన్నదే ఇది పురుష విధ అంటే పురుషాకార ఏవా పురుషుని యొక్క పురుష అంటే హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఆకారమునే కలిగి ఉన్నది ఈ పురుషాకారాన్ని మనకిక్కడ ఈ ఉపనిషత్తులో రెండు మూడు పాయింట్స్లో నిర్దేశిస్తున్నారు కుడివైపు ఉంటుంది ఎడమవైపు ఉంటుంది ఈ పక్షి దృష్టాంతం ఒకటి చెప్తానన్నా మళ్ళీ క్లాస్ రేపు చెప్తాను సో పురుషాకార శరఫ్ పక్షాది పురుషాకారానికి ఒక శిరస్సు కుడివైపు కుడి పార్శ్వము ఎడమ పార్శ్వము అధోభాగము మధ్య భాగము ఐదు ఐదో నాలుగో మొత్తాన్ని ఈ నాలుగుని సూచిస్తే శిరస్సు పక్షము మొదలైనవి సో వీటిని సూచిస్తే ఆ పురుషాకారాన్ని మనం చక్కగా నిరూపించినట్టు అవుతుంది అందుకోసం వాటిని ఇక్కడ చూపిస్తారు సో శిరస్సు పక్షము మొదలగు వాటి చేతను ఈ ప్రాణమయానికి ప్రాణమయ ఆత్మకి మనం పురుషాకారాన్ని భావన చేయవచ్చు సో దాని మీద కిం స్వయమేవా నేత్యా ఇది ఎక్కడో శంకండి నిజంగా ప్రాణమయ ఆత్మకి పురుషాకారం ఉందంటారా మనుష్యాకారం నిజంగానే ఉందంటారు అవే లేదండి స్వయంగా స్వయంగా ఎలక్ట్రిసిటీకి బల్బు షేప్ ఉండదు అది ఏ షేపు లేకుండా ఉంటుంది ఇంకే బల్బులో ప్రకటమవుతోంది కాబట్టి ఆ బల్బు షేపును దాని మీద మనం అధ్యారోపణ చేస్తాం స్వతహాగా దానికి ఈ షేప్ ఉందని కాదు సో ఆ విధంగా అనమాట సో స్వయంగా దానికి లేదు కేవలము ఈ అన్నర సమయంతో ఉండే అనుబంధం చేతను దాంట్లో ఎక్స్ప్రెస్ అవుతున్న కారణంగా దీని లక్షణాన్ని దాని ఎందు ఆరోపిస్తున్నాము అదే అంటారు ప్రసిద్ధం తాబత్ అన్నరసమయస్య ఆత్మన పురుష విధత్వం సో అన్నరసమయమైన ఆత్మ అంటే దేహరూపమైన ఆత్మ ఏది కలదో దానికి పురుషాకారము అది ప్రసిద్ధమైనది అది మన కళ్ళ ముందు కనబడుతున్నదే దాంట్లో ప్రైమరీగా ఉన్నదే అందరికీ అనుభవంలో ఉన్నదే దాని గురించి చెంత చేయనక్కర్లేదు అంటే అక్కడ మెటఫర్ ఏమీ లేదు అక్కడ రూపకేమీ లేదు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకున్నాం మనం తస్యా అన్నరసమయతామను అయం ప్రాణమయ పురుష విధ మోషానిషిక్త ప్రతిమావత్ నస్వత ఏ అది ఇప్పుడు ఈ వాక్యాన్ని చెప్తాము అది తస్యా అంటే ప్రాణమయము ప్రాణమయ ఆత్మ దానికి పురుషాకారము ఉన్నది ఏమంటే నిజంగా స్వంతంగానే పురుషాకారం ఉందో అభ్యవే లేదండి స్వతంగా లేదు దానికి స్వతంగా ఏ ఆకారము లేదు అన్వయం అయం పురుష విధ అను అను అంటే అనుసరించి దేన్ని అనుసరించి అన్నరయ అన్నరసమయస్య పురుష విధతం అను అన్నరసమయం ఉన్నది కదా అన్నాత్మ అన్నరసమయమైన ఆత్మ దేహమే ఆత్మ అనుకున్నామే ఆ దేహ ఆత్మకి ఒక పురుషాకారము ప్రసిద్ధంగా ఉన్నది దానిని అనుసరించి దాని పురుషాకారాన్ని దీనికి మనం సంక్రమింపజేస్తే ఫాలోయింగ్ దట్ ఈ ప్రాణమయానికి ఒక పురుషాకారాన్ని మనం భావన చేయవచ్చు దీనికి దృష్టాంత అంతే అంతే దాన్ని అనుసరించి దీనికి వచ్చింది తప్పిస్తే దీనికి నా స్వత ఏవా దీనికి స్వతంత్రంగానే స్వతసిద్ధంగానే ఒక పురుషాకారం ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు ప్రాణానికి పురుషాకారం ఏం లేదు ఏ ఆకారం పశు ఆకారంలో కూడా ప్రాణం ఉన్నది అన్ని ఆకారాలలోనూ ప్రాణం ఉన్నది కాబట్టి ప్రాణానికంటూ ఒక విశిష్టమైన ఆకారం ఏం లేదు కానీ ఈ దేహం యొక్క ఆకారాన్ని దానికి మనం చెప్పవచ్చును దానికి ఒక దృష్టాంతం ఏమిటంటే మూషానిషిప్త ప్రతిమాత మూష అంటే మూస ఆ మూసకి ఒక ఆకారం ఉంటుంది మూస కంటే ఒక విశిష్ట ఆకారం ఉంటుంది ఏదో మనిషి బొమ్మ లేకపోతే ఇంకేం బొమ్మో ఆకారం ఉంటుంది ఇప్పుడు టస్సడ్ అనే ఒక మ్యూజియం ఒకటి ఉండే ఈ వ్యాక్స్ బొమ్మలతో చేసే మ్యూజియం ఆ వ్యాక్స్ బొమ్మ వ్యాక్స్తోటి బొమ్మ చేస్తారు ఇప్పుడు ఎవరి బొమ్మ అయినా వ్యాక్స్తో చేస్తారు వాళ్ళకి శంకరాచార్యుడి పేరు తెలియదు తెలుసుంటే వాళ్ళు శంకరాచార్యుడి బొమ్మ వ్యాక్స్తో చేసేస్తారు ఎలా చేస్తారు ముందు ఆ బొమ్మని ఒక మూస ఒకటి తయారు చేసుకుంటారు ఒక డమ్మి ఒకటి తయారు చేస్తారు తయారు చేసి వ్యాక్స్ కరిగించి దానికి చీండు పెడతారు నెత్తి దగ్గర దాంట్లో పోస్తారు పోస్తే వ్యాక్స్కి రూపం ఉంటుందా ఉండదు పురుషాకారం వ్యాక్స్కి ఉండదు కానీ ఫైనల్గా ఆ మూసలో ఈ వ్యాక్స్ని పోసినప్పుడు ఈ మూసకున్న ఆకారము వ్యాక్స్కి సంక్రమిస్తుంది కాబట్టి మూసను అనుసరించి వ్యాక్స్కి పురుషాకారం వస్తుంది అలాగే మూసాని శిక్త ప్రతిమా మూసయందు కరిగించినటువంటి మెటల్ని పోస్తే అది ఫైనల్గా ఒక ప్రతిమాకారాన్ని పొందుతుంది ఆ ప్రతిమాకారం మెటల్ ఆకారం కాదు అది ఆ మోసమున్న ఆకారం దీనికి వచ్చింది అలాగే ఈ దేహమునందు ప్రకటమయ్యే ప్రాణశక్తికి ఈ దేహము యొక్క ఆకారాన్ని మనం భావన చేయవచ్చు ఓకే ఏం ఓహో సరే ధ తమూ ఉత్తరవిధో పూర్వ పూర్ణి ఇప్పుడు దేహ అన్నమయా ఉందండి ఫిజికల్ బాడీ ప్రాణమయ ద లైఫ్ మనోమయ ద మైండ్ ప్రాణం కంటే మనస్సు అంతరము అభ్యంతరము మనం చూస్తామది మూడు ఉన్నాయి సో మీరు ప్రాణమయాన్ని కన్సిడర్ చేసేపటికి దేహం దాంట్లో విలీనం అయిపోతుంది ఎందుకని ఆ దేహ అన్నమయాని అదే దేహము దానిని ప్రాణమయము వ్యాపించి ఉంటుంది కనుక తేనైష పూర్ణ కాబట్టి కిందనున్న దాన్ని పైనన్నది వ్యాపిస్తుంది వ్యాప్యం వ్యాపక భావము వ్యాప్య అంటే వ్యాపించబడేది క్రిందది అన్నమయ వ్యాపించేది ప్రాణమయ అది పైన ఉంటుంది ఇప్పుడు ప్రాణమయ ఉంటుంది వ్యాప్యము వ్యాపించేది మనోమయ పైన ఉంటుంది కాబట్టి వ్యాప్యం వ్యాపక భావము ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ భావాన్ని ఈ సంబంధాన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు ప్రాణమయము సారీ అన్నమయము ప్రాణమయముతో నిండి ఉన్నది ప్రాణమయము మనోమయముతో నిండి ఉన్నది అని తేనైష పూర్ణ అని చెప్పొచ్చు పైది కిందదాని వ్యాపించి ఉంటుంది ఇక పైదానికి షేపే ఉండదు కిందదాని షేపే పై దాంట్లో మనం అధ్యారోపణ చేస్తూ ఉంటాం కాబట్టి పూర్వపూర్వము యొక్క ఆకారము ఉత్తరత్తరమునందు సంక్రమిస్తా మనం అధ్యారోపణ చేసి భావన చేస్తాము సో ప్రాణమయానికి ఆకారం లేదు కానీ కింద ఉన్నటువంటి అన్నమయానికి ఆకారం ఉంది ఈ అన్నమయ ఆకారాన్నే ప్రాణమయము నుండి భావన చేస్తాం అంటే ఆ ప్రాణమయ అన్నమయానికి స్తరకాయి పక్షములు శిరస్సు పక్షములు ఉన్నాయి కదా అవే ప్రాణమయానికి ఉన్నట్టుగా భావన చేస్తాం ఇప్పుడు ప్రాణమయానికి ఎప్పుడైతే ఆకారాన్ని భావన చేసామో ఈ ప్రాణమయాన్ని మనోమయానికి కూడా ఆకారాన్ని తీసుకుమోసుకుపోవచ్చు మనోమయానికి ఆకారాన్ని మీరు భావన చేస్తే దానిని అనుసరించి దానిపై నుండే విజ్ఞానమయానికి ఆకారాన్ని పట్టుకెళ్ళవచ్చు కాబట్టి ఈ ఆకారం కిరంద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది పూర్ణత్వం పైనుంచి కిరందకొస్తూ ఉంటుంది ఇది వ్యవస్థ సో పూర్వస్ పూర్వస్ పురుషవిధతం అను ఉత్తరత్తర పురుషవిధోతి పూర్వపూర్వము యొక్క పురుషాకారాన్ని అనుసరించి అంటే పైన ఉన్నది పురుషాకారాన్ని పొందినట్లుగా భావన చేస్తాము అధ్యారోపణ చేస్తాము పూర్వపూర్వశ్చ ఉత్తరత్తరేణ పూర్ణ పూర్వపూర్వము పై పైన ఉన్న దాని చేతను వ్యాపించబడి పూర్ణముగా నింపబడుతో నిండింపబడుతో ఉంటుంది ఇది వ్యవస్థ కథం పురుష విధత్యతే సరే బాగుంది అన్నమయానికి స్వతం సిద్ధంగానే పురుషాకారం ఉన్నది అన్నమయాన్ని అనుసరించి ప్రాణమయానికి పురుషాకారాన్ని మీరు భావన చేస్తున్నాము అని చెప్పారు అదేమిటో చెప్పండి ఆ పురుషాకారం ఏమిటో కొంచెం వివరించి చెప్పండి అంటే చెప్తున్నాం మంత్రమందాము అన్వయం పురుషవిధ అది చెప్పాం తురుషవిధత అను అయం పురుషవిధ అంటే తస్యా అంటే అన్నమయస్ పురుషాకారనుసృత్య అయం ప్రాణమయ పురుషాకారో బతి ఓకే క్లియర్ తర్వాత తాణ ఏ శిర క్షిణపక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మా పృథివీపుచ్ఛం ప్రతిష్టా ఇది పురుషాకారం ప్రాణమయానికి ఉన్న పురుషాకారం వివరిస్తారు తాణమయస్ వాయుకారాణ ముఖనాసికానిసరణ వృత్తి విశేష శిరీ కల్ప్యే వచనా ఇప్పుడు ప్రాణమయం ఉన్నది ఈ దేహంలో ఉన్నది ఆకారం దగ్గరకు వచ్చేప్పటికి మీరు సమష్టి తీసుకోకూడదు ఎందుకంటే సమష్టిలో కాళ్ళు చేతులు మీరు ఎక్కడ భావన చేయగలరు ఈ సమష్టి పురుషుడికి చేతులు కాళ్ళు అంటే కల్పనే తప్పించి మీరు ప్రసిద్ధమైన కాళ్ళు చేతులు సమష్టిలో ఉండవు కదా ఇక్కడ ఉన్నాయి ప్రసిద్ధమైన కాళ్ళు చేతులు కాబట్టి ఈ కాళ్ళు చేతులు ఈ తల మొదలైన భాగాలను మీరు ప్రాణానికి అప్లై చేయాలంటే సర్వజగద్వ్యాపకమైన ప్రాణమును పక్కనబెట్టి ఆ ప్రాణమే ఇక్కడ ప్రకటమవుతుంది కాబట్టి దాని అంశ ఇక్కడ ఉన్నది కనుక ఆ అంశాన్ని తీసుకుంటుంది సో తాణమయస్య వాయు వికారస్య వాయువు అంటే సమష్టి సమష్టి బ్రహ్మ సమష్టి సూత్రాత్మ సో సమష్టి సూత్రాత్మకి వాయువు పేరు ఆ సమష్టి సూత్రాత్మ యొక్క ఒక అంశయే ఒక వికారము అంటే ఒక అంశయే ఇక్కడ ప్రాణమయమై ఉన్నది ఈ ప్రాణమయానికి సో శిరస్సు ఏమిటి శిరస్సు ప్రాణ తస్య ప్రాణ ఏ విర సో ప్రాణశబ్దాన్ని రెండు అర్థాల్లో వాడుతున్నాం ఇప్పుడు నిజానికి ప్రాణశబ్దాన్ని మూడు అర్థాల్లో వాడాం మీరు ఛాన్స్ ఇస్తే ఇంకో అర్థంలో కూడా వాడతాం మీరు యూషుడ్ బి అలర్ట్ ఎవరి ఇప్పుడు ప్రాణాన్ని నేను ఎన్ని అర్థాల్లో వాడాను ప్రాణ అంటే సూత్రాత్మ సమష్టి ఆ సమష్టి సూత్రాత్మ యొక్క అంశము ఈ దేహమునందు లైఫ్ ఫోర్స్ రూపంగా ఉన్నది అదేమిటది ప్రాణమయ ఆత్మ అయితే ఈ దేహమునందు లైఫ్ ఫోర్స్ రూపంగా ఉన్నటువంటి ఆ ప్రాణమయమునకు ఐదు వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారము అంటే ఫంక్షన్ ఫైవ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి ఏమిటో తెలుసిన ఎక్సలేషన్ దానికి మళ్ళీ ప్రాణ పేరు ఇప్పుడికి ప్రాణంలో ప్రాణం ఆ ప్రాణానికి ఐదు భాగాలు ఉన్నాయి కదా ఐదింట్లో మొదటి దాని పేరు మళ్ళీ ప్రాణం సో ప్రాణ పంచవృత్తి ప్రాణము అంటే లైఫ్ ఫోర్స్కి ఐదు వ్యాపారాలు ఉన్నాయి ఏమిటా ఐదును ప్రాణ అపానం వ్యాన ఉదాన సమాన సో మళ్ళీ మళ్ళీ ఈ పార్ట్కి కూడా ప్రాణం అనే పేరు వచ్చింది గమనించండి సో ఇట్ ఈస్ లైక్ దాట్ సో ఈ ప్రాణమయము ఫైవ్ ఫోల్డ్ దాంట్లో మొదటిది ప్రాణ విచ్ ఈజ్ ఎగ్జలేషన్ అదే అన్నారు ఆయన ముఖనాశిక నిస్సరణ అంటే నోరు నోట్లో అంటే త్రోటు దగ్గర నుంచి మీరు కనుక ముక్కు దెబ్బడేస్తే నోట్లోంచి బయటకు వస్తుంది గాలి ఎగ్జలేషను ముక్కది ఎప్పుడైంది అనుకోండి లేకపోతే ఇలా పట్టుకుంటారు అనుకోండి హా ముఖం నుంచే నోటునుంచే నిస్సరణం బయటకు వస్తుంది ఏది గాలి విడిచిపెట్టే గాలి ముఖం మూసి ఉన్నట్లయితే ముక్కులోంచి బయటకు సో దానికి ప్రాణము అనిపేరు ఈ వృత్తి ఈ వ్యాపారం ఒకటి ఉన్నది లైఫ్ ఉండబట్టే ఇది ఉంది సో ఈ ఆ లైఫ్ యొక్క వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇది ఈ ఫంక్షన్కి శిరహ అని కల్పన సో ఆ ప్రాణమయము యొక్క శిరస్సేవిటి అంటే ప్రాణవృత్తి ఏమంటే ప్రాణవృత్తిని ప్రాణమయము యొక్క శిరస్థని ఎలా చెప్పగలిగారు ఏమిటి వట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎలగరీ ఆరే మెటఫర్ అంటే వచన శృతి అలా చెప్పింది అంతే ఇది అంతకంటే ఇంకేముంది ఎట్ ఈజ్ నో అదర్ రీజన్ ఫర్ అంతా కల్పనేగా ప్రాణమయానికి ఆకారం లేదు ఆకారం లేకున్నా దేహము యొక్క ఆకారాన్ని ప్రాణమయం మీద అధ్యారోపణం చేసి మనం ఒక ఆకారాన్ని నిలబెట్టాలి ఆ నిలబెట్టడానికి ఎవరికి తోచినట్టు వాడు నిలబెట్టచ్చు కానీ మనం అలా చేయం శృతి ఎలా చెప్పిందో అలా ప్రొసీడ్ అయిపోతాం వచనా వచనమే బేసిస్ అక్కడ తర్వాత సర్వత్ర వచనాదేవా పక్షాది కల్పన సో ప్రాణము శిరస్సు అన్న చోటు ఎలాగైతే వచనమే ఆధారంగా మనము శిరస్సుని భావన చేస్తున్నామో ఇంకా మిగతా అన్ని అంశాలలోనూ కూడా ఎవ్రీవేర్ కేవలము వచనమే బేసిస్సు వచనం ఏం చేస్తుందంటే ఇది శిరస్సు అనుకో ఇది గుడివైపు అనుకో ఇది ఎడవ వైపు అనుకో అని అంటుంది సమ్టైమ్స్ యు మే ఫైండ్ సమ్ బేసిస్ సమ్టైమ్స్ యు మే నాట్ ఫైండ్ ఇట్ నాట్ నెసరీ ఎందుకంటే ఆకారం యథార్థంగానే కదా కల్పిత ఆకారమే కాబట్టి ఆ వచనాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయిపోవడమే అంటే అలా భావన చేసి ఇదే అంతకంటే వేరే ఇంకా ఇక్కడ శిరహ తస్యేద తస్య ప్రాణ ఏవ శ శిరహ అంటే కొంచెం రీజనబుల్గానే ఉంది ఎందుకంటే శిరస్సులోనే ఉందిగా ఈ ప్రాణావృత్తి సర్వత్రా అలా ఉండకపోవచ్చు అంతటా కల్పనకి బేసిస్ వచనమే ఉండొచ్చు అని చేత ఆయన ఈజ్ టేకింగ్ ద ప్రికాషన్ సర్వత్రా నాదేవ పక్షాది కల్పన ఈ పక్షము మొదలైన వాటిని వచనం బేసిస్ మీదనే వచనం అంటే శృతి వాక్యం బేసిస్ మీదనే మనం భావన చేస్తాము సో ప్రాణ ఏ వ్యానో దక్షిణ పక్ష అని వ్యాన వ్యానవృత్తి దక్షవృత్తి ఆ ప్రాణమయానికి ఐదు వృత్తులు ఉన్నాయిగా మొదటిది ప్రాణాన్న అపాన లాంటి పెట్టండి వ్యానా దగ్గరికి రండి వ్యానా అంటే మీరు గాలి పీ విడిచిపెడితే ప్రాణం పీలిస్తే అపానం పీల్చకుండగా విడిచిపెట్టకుండా గ్యాప్ని మెయింటైన్ చేస్తే దాని పేరే వ్యానం ఇప్పుడు ఏదైనా బరువు ఎత్తాలనుకోండి మీరు ఆలోచించండి బరువు ఎత్తేపుడు గాలిని పీలుస్తారా విడుస్తారా ఏమీ చేయరు గాలిని పీల్చరు విడవరు గాలిని అలా స్తంభింపజేసి బరువుని ఎత్తుతారు మాటలాడేపుడు గాలిని పీలుస్తారో విడుస్తారా ఏమీ చేయరు గాలిని పీల్చుకుని దానిని స్తంభింపజేసి మాట్లాడతారు మాట్లాడటము బరువైన పనులు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి బరువైన పనులు చేయటము సో దాన్ని ఇలా ఇలా నొక్కి పెట్టారనుకోండి దాని పేరే వ్యానం సో అలాగా కుంభకం చేసి పెడతారు అంటే ది హెయిమ్ ఈస్ హెల్డ్ ఏదర్ అవుట్ సైడ్ ఆర్ సో ఈ గాలి రెస్పిరేషన్ స్తంభింపజేస్తే దాని పేరే వ్యానం బరువులు ఎత్తే ఇప్పుడు అలా స్తంభింపజేస్తారు సాధారణంగా బలవత్ కర్మ అంటే ఫిజికల్ ఎఫర్ట్తో కూడిన కర్మ ఏది చేసినా వాయువు శ్వాస నిశ్వాసను స్తంభింపజేసి చేస్తారు సో దానికి వ్యానవృత్తి అని పేరు అలా స్తంభింపజేసే అప్పుడు ఇట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా మరి అదొక వృత్తి ఆ ప్రాణానికి ఆ వ్యానవృత్తిని దక్షిణ పక్ష ఈ ప్రాణమయ కోశము యొక్క కుడివైపు రెక్కగా భావన చేయాలి దీన్ని ఒక పక్షిగా తీసుకుందాము కుడివైపు రెక్కగా భావన చెయ్యాలి తర్వాత ఆకాశ ఆత్మా ఆత్మ అంటే మధ్య భాగము మనం చూసాం కదా ఆత్మ అంటే మధ్య భాగము అని అర్థం శిర శిర ఆది కల్పనలో సో అంగానాం మధ్య ఆత్మా అని వాక్యం చూశాం సో ఈ ట్రంక్ని మ ఆత్మా అని అంటాం సో అయం ఆత్మా దిస్ మిడిల్ పోర్షన్ ఇప్పుడు ఈ ప్రాణమయ కోశానికి ఆత్మ మిడిల్ పోర్షన్ ఏమిటి అంటే ఆకాశము ఏమిటంటే ఆకాశం మిడిల్ పోర్షన్ ఏమిటండి అంటే ఆకాశం అంటే అర్థం చెప్తున్నారు య ఆకాశస్థ వృత్తివిశేష సమానాఖ్య